కీర్తన నాలుగు వందల ఏడు దొంతి విషయములాల దొరలాల చెంతమీదటి బుద్ధి చెప్పరో మాకు దురితంబులొకొన్ని దుర్గుణములొకొన్ని మరుగుటలు కొన్ని మర్మములు కొన్ని ధరనెరుకలొకొన్ని కొన్ని ఇరవూ మన పంటలివి ఎందువోయిదమో ఆశలొక కొన్ని మిథ్యాచారములు కొన్ని వాసులొక మీరిన రుచులునొకొన్ని ఈసున గడించితిమి ఇముడ చోటేదో వైరాగ్యములు కొన్ని వరభక్తులొకొన్ని నేరుపులు కొన్ని ఇన్నియును కలిగి ఈ రీతి శ్రీవేంకటేశు గతిచేరిమి మేరమిము మీరితిమి మీకు గతి ఏదో